కళా ప్రపంచానికి పరిచయమైన సత్యరాజు లక్ష్మీనారాయణ అమరుడయ్యాడన్న వార్త ఆయన అభిమాన లోకానికి అశినపాతం వంటిది తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే ఆయన కుంచె నుండి ఇక బొమ్మలు గీయబడవన్న వాస్తవికత ధ్యాకుల పరుస్తోంది సాక్షి అందాల రాముడు బుద్ధిమంతుడు ముత్యాలముగ్గు సీతాకళ్యాణం సంపూర్ణ రామాయణం మిస్టర్ పెళ్ళాం రాజాధిరాజు త్యాగయ్య గోరంట దీపం వంటి అద్భుత చలన చిత్రాల సృష్టికర్త అయిన బాపు ప్రపంచ సృష్టికర్త బ్రహ్మరాత అనుసరించి భూలోకంలో తన రాతకు స్వస్తి చెప్పి పరలోకంలో ఉన్న రమణ స్నేహాన్ని కాంక్షిస్తూ అసువులు బాశారు ఆ మహామహుని మృతికి కారణభూతమైన బ్రహ్మరాతను ప్రశ్నిస్తూ కళాభిమానులందరో అక్షర గీతాంజలి సమర్పిస్తున్నారు ఓ బ్రహ్మయ్యా ఏంటయ్యా ఓ బ్రహ్మయ్యా నీరాత ఏంటయ్యా మా గీత బొమ్మల సత్తి రాజు గీత నా పేశావయ్యా మా చూపు ముందు బాపు రూపు లేకుండా చేశావయ్యా నీకిది న్యాయమా ధర్మమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా ఆ రామ బంటు నామము మేము మరువాలేమయ్యా మా సీత మాత గీత గీసే బొమ్మల రేడింకెవరయ్యా ఓ బ్రహ్మయ్యా అక్షరంత బొమ్మలు గీసి లక్షణంగ భావం చూపి లక్షలాది గుండెల్లో సాక్షిగా నిలిచాడు వెండి తెరకు వెలుగును పూసి నటనకే నాట్యం నేర్పి చిత్రసీమ భామకు ఆప్తమిత్రుడయ్యాడు అక్షరంత బొమ్మలు గీసి భావం చూపి లక్షలాదిగుండెల్లో సాక్షిగా నిలిచాడు వెండి తెరకు వెలుగును పూసి నటనకే నాట్యం నేర్పి చిత్రసీమ భామకు ఆప్తమిత్రుడయ్యాడు గుడుగులా అల్లరి చేస్తూ మంచిని చూస్తూ తెలుగుతో చెలిమిని చేస్తూ రమణతో నేస్తం చేస్తు మా చెంత ఉన్న వాణ్ణి కాస్త వింతగా లాగేశావు ఓ బ్రహ్మయ్యా నీరాత ఏంటయ్యా మా గీత బొమ్మల రాజు గీత నా మా చూపు ముందు బాపు లేకుండా చేశావయ్యా పుస్తకాల ముఖ చిత్రాలతో మస్తకంల నిలిచాడు గిలిగింతల పులకింతలతో హాస్యోక్తులు గీచాడు పుస్తకాల ముఖ చిత్రాలతో మస్తకంల నిలిచాడు గిలిగింతల పులకింతలతో హాస్యోక్తులు గీచాడు పౌరాణిక పాత్రల పాద పారాణులు దిద్దాడు బాలలకు అక్షరమిచ్చి బొడులు గుడులు చేశాడు పౌరాణిక పాత్రల పాద పారాణులు దిద్దాడు బాలలకు అక్షరమిచ్చి బొడులు గుడులు చేశాడు నువ్వు జీవి జీవం తీసికెడితే గేయమై వినిపించడా మా తెలుగువారి తెల్లనైన చరితలో కనిపించడా మా బాపు గీసిన చిత్తరు వందు స్థిరమై వినిపించడా మా బాపు తీసిన చిత్రములందు స్థిరమై కనిపించడా మా బాపు గీసిన చిత్తరవందు స్థిరమై వినిపించడా మా బాబు తీసిన చిత్రములందు స్థిరమై కనిపించడా